నేను ఈ రోజు మీతో ఏం చెప్పాలనుకున్నా అంటే ఎలిస ఎలియా తర్వాత ఏం జరిగింది ఏ విధంగా ఎలిషా ఎలియా ఆత్మ ఎలిషా వచ్చి ఉంటున్నది తర్వాత దేవుడు ఏ కార్య యుద్ధం దాడుతా ఆయన మీద ఉన్న దుప్పటి కొడితే ఏ విధంగా రెండు పాయాలైపోయి నడిచిపోయారు మరి అదే దుప్పాటి ఎప్పుడైతే ఎలిషా మీద వచ్చిందో మరి ఎలిసా యుద్ధం ద్వారా వచ్చిన తర్వాత ఎలిసా కూడా కొడితే ఏ విధంగా పాయాలైపోయి నడుచుకుంటూ వచ్చాడు మరి ఆయన విశ్వాసం ఎన్ని రకాలుగా బలపడ్డది ఆ విషయం చెప్పాలా ఆశపడి ఉంటుంది కానీ రాత్రి నేను చూసిన తర్వాత నేను కొంచెం మరి దేవుడు నాకు చూపెట్టిన వాక్యమును మరి ఈరోజు మాట్లాడిన ఆశ జీయ గ్రంథము జపనీయ గ్రంథము మొదటి అధ్యాయము జపనీయ గ్రంథం మొదటి అధ్యాయంలో మరి నేను ఏమైతే చూసి ఉంటున్నానో మరి నాకు దానికి జవాబు ఇక్కడ నాకు కనబడుతుంటున్నది ఎందుకు దేవుడు వాళ్ళను పాతలంలో తీసుకుపోయి నరకంలో వాళ్ళు పోయి అక్కడ శిక్షిస్తున్నాను విషయము మరి నాకు ఇక్కడ కనబడి ఉంటున్నది చూడండి ఈ జపనియా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రవక్త ఆమోస్ కుమార్ అయిన ఏసీయా దినంలోనూకే పుట్టిన అమర్య కుమార్డాకు గెదెలకు జనమైన కృషి కుమార్డాకు జపనియా జపనియాకు ప్రత్యక్షమైన యహోవ వాకు జపనియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన యహోవ అంటే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్ అనే మాట కేవలం ప్రహవో దేవుడు అన్నటువంటి మాటలు మాత్రమే ఈ వాక్ చెప్పనియాకు వినపడి ఉంటున్నది ఏమని వినపడి ఉంటున్నది ఎందుకు చెప్పని అేవుడు మాట్లాడడం మొదలుపెట్టి ఉంటున్నాడు అసలు ఉద్దేశం ఏమి అని నేను ఒకసారి ధ్యానం చేస్తే కింద ఒకసారి రెండో వచ్చిన చదవండి ఏమీ విడివకుండా భూమి మీద సమస్తం నేను ఉడిచి దేవుడి ఈ లోకంలో జరుగుతున్న పాపాలను చూసి దేవుడే మాట నేను ఊరిసేస్తాను ఇక్కడ ఏది కూడా ఉంచాను నా దృష్టికి మీరు చేసిన ప్రతి ఒక్కటి నాకు వ్యతిరేకంగా పాపంగా కనబడుతుంటున్నది నేను తుడిసేస్తాను అని దేవుడు చెప్పిన మాట్లాడడం ఆరంభం చేసి చూడండి మీ ఏమేమి దేవుడు సరదా డాడ్కెళ్ళి మనుషులనేమి పశులనేమి దేని ఊడ్ చేస్తాను మనుషులను ప్రశ్నలు ఊడ్ చేస్తారు ఇంకా ఏమన్నది ఇక్కడ ఇంకా ఏం మిగిలిందండి నరుణ్ణి మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఏముంది నాకు ఈ వాకింగ్స్ అవుతా వెంటనే నేను మరి ఆది కాండం వెళ్ళిపోయినాను అక్కడ ఎక్కడ లేది ఏమన్నా జ్ఞాపకం ఉందా ఆరో అధ్యయనం మనం చూస్తే కాలంలో దేవుడు అందరినీ కూడా ఎత్తుకుపోయాడు ఒక ఒక కుటుంబాన్ని వదిలేశాడు ఒక కుటుంబాన్ని వదిలేశాడు మరిక్కడ దేవుడు మరి ఏమంటే నేను తుడిసేస్తాను నరుడు అయితే ఏంటి ఏంది ఇక భూమి ఉన్న ఏది అయితే ఏంది నేను తూర్సేస్తాను అంటే దేవునికి సహజంగా అంత త్వరకు రాదు కానీ దేవునికి అంత కోపం వస్తుందంటే ఏ ఎటువంటి తప్పుదవులు మనం చేసి ఉండవచ్చు ఈ వాక్యం చూసినప్పుడు నా యొక్క చూసినప్పుడు నాకు నేను చాలా నేను బలపడ్డాను నేను నిజంగా ఈ తప్పుదమ్లు చేసి ఉంటున్నాను కాబట్టి ఈ ఈ ఒక్క చోట మీకు దీనికి జవాబు రాకపోతే ఆది కాలంలో పోతే జవాబు కనబడుతుంది ఆది నుంచి మళ్ళీ మీరు సదుమకం మీకు జవాబు కనబడుతుండొచ్చు జీ మానవుడు నరుడు చేసిన నుంచి తప్పుదవులను దేవుడు ఎప్పుడు అది విడుదల చేసి ఉంటున్నారు నిర్దమకాలు వస్తే ఉంటున్నది కళ్ళ ముందు పది పన్నెండు అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత కూడా వ్యతిరేకంగా ఉంటూ ఒక దేవతను చేసి వాళ్ళు పూజిస్తారు చూస్తూ ఉంటాం మరి దేవునికి కోపం రాకపోతే ఏం జరుగుతుంది మరి దేవుడే మాట్లాడి నేను సంపూర్ణగా నేను తుడిసి వేస్తాను ఒకవేళ దేవుడు నాకు బయలుపరిచిన రీతగా దేవుడి నాకు నడిపించిన ప్రయత్నం చేత నడవకపోతే నేను కూడా తప్పు చేసిన వాణ్ణిగానే ఉంటాను దేవుడు నాకు ఏమైతే బయలుపరిచున్నాడో దేవుడు ఏమైతే నాకు ఆజ్ఞ ఇస్తున్నాడో నేను ఒకవేళ ఆ ఆజ్ఞా ప్రకారం నేను పోకపోతే మాత్రం నేను కూడా వ్యతిరేకం దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి వాణిగానే ఉంటాను మరి నా స్థితి ఏదో దేవుడు చూపెట్టిన దేవుడు నాకు పనుల కోసం చూపెట్టారు దేవుడు నాకు నరకుం చూపెట్టాడు ఇక నేను దాని ఎన్నుకోవాలని ఎక్కడ పోవాలంటుంటుంది ఒకవేళ అక్కడ పోవాలంటే ప్రభుత్వం నేను ఆయనకు అనుకూలంగానే నేను పోవాల్సినటువంటి సమయం ఆయన అనుకూలంగా నేను పోవాలి ఒకవేళ నాకు వద్దు అని అనుకుంటే మరిగా ఇంకొక మార్గం కూడా దేవుడు చూపిస్తుంటున్నారు ఇంకా ఏం జరిగింది చూడండి ఆకాశ పక్షులనేమి సముద్రం మర్చిలేని ఇంకా చూడండి కాదు ఈ జీవి అంటే ఏది కూడా ఏది కూడా ఉండదండి ఇక ఉండడానికి ఆస్కారం లేదు కంప్లీట్ గా కంప్లీట్ దేవుడు తుడిసేస్తున్న తుడిసేస్తా అని ఆ వాక్కు ఎవరికన్నా వినబడదండి అది జవన్యకు ఈ ప్రవక్తకు ఈ సేవకునికి మరి వినపడి ఉంటున్నది అంటే ఆ సమయంలో ఇతడు ఒక్కడే దేవుని సందానంలో నీతిమూతుడే ఉంటున్నాడు మన దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టి ఉంటున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు సాక్షాత్గా మాట్లాడే దేవుడు మన దేవుడు మన మధ్యలో నివసించే దేవుడే ఉంటున్నారు చూడండి నెక్స్ట్ ఇంకా ఏమున్నది నాలుగో వచ్చిన ఇదే యహో వాకు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఇంకా ఏ ముమ్మాట పడకుండా అయో చెప్తే ఏమంటారు ఒకరిని చెప్పకపోతే ఏమంటారు చెప్తే వాళ్ళు నా ప్రార్థనగా చెప్పాలి ఏమనుకుంటారు వత్రిపోయి భయపడి రారేమో అని ఏమ భయపడటం లేదు ఉన్నది ఉన్నట్టు అనే వాక్యం చెప్తుంటున్నారు దేవుడు ఏమైనా చెప్పారు దేవుడు ఏమైనా సెలవు ఆ మాటను కరెక్ట్ గా ఆయన ఇదే యహో వాక్ ఇంకా ఇది ఎవరు వాక్ కాదండి ఇది యశ్వంత్ బ్రదర్ వాక్ కాదు లేకపోతే చంద్రశేఖర్ బ్రదర్ వాక్ కాదండి ఇది యహో వాక్ దేవుని మాట దేవుని మాట మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము ఆరంభం చేయాలని లేని ఇడలైతే ఇక మనము ఇంకా ఇంతే సంగతి నేను మొన్న ఒక వాక్యం వింటున్నాను వాక్యం వింటూ చెప్తూ చెప్తూ ఏం ఏం ఏం ఏం చెప్పుకుంటూ వచ్చానంటే చాలా మంది అంటున్నారండి మనం ఎందుకు క్రిస్మస్ చేయాలా ఎందుకంటే మీరు కూడా మా మీరు బొమ్మలు పెట్టుకుని పూజిస్తున్నారు కదా మీరు మా క్రిస్మస్ చెట్టు పెట్టి పూజిస్తున్నారు కదా మీరు మా లాగానే ఒక చుక్క పెట్టి పూజిస్తున్నాం కదా మరి మీకు మాకు డిఫరెన్స్ ఏది మీరు ఎందుకు మీరు అంత గొప్పగా మీరు అనుకుంటారు అని పులిపిట్టి మీద ఒక ఒక సేవకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్తూ చెప్తూ వచ్చేసి ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర రాగానే క్రిస్మస్ ట్రీ ట్రీ చాలా బాగా ఒక అసహంగా మాట్లాడతారండి అని అని అరకు చెంప అయిపోయాడు అది కంప్లీట్ చేయలేదు నా పక్కన భార్య ఉంది నేను అనుకుని చెప్పుదాం కొట్టాలని చెప్పింది ఎత్తేది ఉంటే ఒక వాక్యం ఎత్తిన కరెక్ట్ చెప్పాలను లేకపోతే తెలియనప్పుడు సప్ల కూర్చో లేని లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు లేని ప్రశ్న మనం ఈ జనాల్లో వేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చేసి ఆ అసలుకి డిసైపోర్ అయిపోయినాడు ఇప్పుడు ఏమైంది ఎంత అందమైన చుక్కలు అండి ఇప్పుడు ఇంతకుముందు నా ఆయే ఉండేవి ఎప్పు లెక్క పెట్ట చుట్టూ ఆ చుక్కలు చుట్టూ ఏదంటే ఒక దానికి వర్ణించలేము నేను లేచిపోయినా నేను లేచిపోయినా అడికి ఎందుకంటే పురుషాత్మ దేవుడు ఆయనకు హీనంగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉంటే ఎవరు అయితే ఆయన ఆత్మ ఉంటుంది వాళ్ళు ఉండలేదు అక్కడ ఉండడానికి లేదండి మనం చాలా నేను ఆడికి లేచిపోయినాండి నేను ఇక నేను అంతకుముందు వినలేదు కానీ ఏం జరిగేది ఎందుకంటే దేవుని కోసం కరెక్ట్ గా చేయడానికి మనం మనం దేవునికి ఆత్మను ప్రయోగాలు చేస్తుంటున్నది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ క్రిస్మస్ టీడీ అంటే కరెక్టే హిందువులు అనే కరెక్టే మేము చేసేది మేమే చేస్తున్నాను మేము కూడా ఒక మట్టి బొమ్మ చేసి గణేష్ గను మోక్తున్నాం మీరు కూడా చెట్టులు మోక్తున్నారని తప్పేమంది వాళ్ళకి తప్పేం లేదు నాకంటే తప్పేమనిపియలేదు ఫస్ట్ వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాం మనం ఇక వీళ్ళు క్రైస్తవులు మనం వాళ్ళు తెప్పించుకుంటానికి వాళ్ళకు ఒక స్టార్ పెడుతుండే వాళ్ళకి అవసరం లేదు అదే బిజినెస్ కొన్ని చేస్తా ఉన్నాడు కానీ మనం బిజినెస్ వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తాను నేను సర్వం తుడిసిస్తా అంటున్నా దేవుడు ఇదే యహో వాకు ఇదే యహో వాకు ఏమేమి తుడిస్తా అంటే జీవి కూడా ఈ వందో నీళ్ళలో ఉన్నటువంటి నీళ్ళలో చేపలం కూడా కానీ నో పీరియడ్ లో ఆ నీళ్ళ ఉన్న చేపలు తీసుకోరాలేదు నాకు ఎక్కడ తాకలేదు సదవంగా అది మాత్రం ఎట్ల నీ వస్తున్నాయి కానీ నీళ్ళు అవి కానీ ఇక్కడ అది కూడా చూసేస్తూ అంటున్నారు చేపలం కూడా అక్కడ మనం చూస్తే ఉంటాం అండి అది కాండం అన్ని జంతువులను చివులను దేవుడు పిలిపించాడు కానీ చేపలు వచ్చినా కనపడలేదు అక్కడ ఏదో ఎందుకు ఎట్లన్నా నీలే వస్తున్నాయి కాబట్టి అవి అందులో ఉంటున్నాయి కానీ ఇక్కడ చేపలను తీసుకో చేపలు ఉన్న ఆశం చేస్తూ దేవుడు అంటే ఎంత అంత ఆయస్కరమైనటువంటి అయిస్తకరమైన పనులు నలుడు చేస్తున్నాడు మనకు చూస్తున్నామండి ఫైదా వచ్చినాం చూడండి నేను ముగిస్తా ఇది ఒక చెప్పేసి నిర్మూలన చేస్తాను నేను బయలుదేరి దేవత విషయం మనకు నాన్న ఎన్నో సార్లు కదా మనం శిఖరం వ్యాయామ చేయాలి స్టార్ట్ అవడం దీంతో స్టార్ట్ అయింది బయలుదేరి దేవతల స్టార్ట్ అయింది కదా చింతమంది జ్ఞాపకూర్చో మర్చిపోయాను మర్చిపోతే మాత్రం కష్టం చేసుకుని ఇప్పటిను గానీ మరి అది నిర్మూలన చేస్తానంటున్నాను ఆస్తం వచ్చేస్తే ఇంకా ఏది కూడా చూడండి మనము దేన్ని చూసి మురిసిపోవాలి కిందికి వచ్చేస్తే ఇంకా చాలా ఘోరం ఉంది కిందికి వస్తే చాలా ఘోరంగా జరుపుతా ఉంటది అని చెప్తున్నా అంటే పదంలో వచ్చాం చూడండి ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఏమి చేసినా కానీ ఎంత సంపాదించినా కానీ పెద్ద పెద్ద బంగళ కట్టినా కానీ మొన్న ఒక పోయిన వారం ఒక నేను పేపర్ చూసిందండి సచిన్ తండూల్కర్ క్రికెట్ పెరట హండ్రెడ్ కరోడ్స్ ఒక ఇల్లు కట్టేసి ఆయన భార్యకు ఆయన హండ్రెడ్ కరోడ్స్ ఎంత మంది తిండి లెక్క ఉన్నారు కానీ ఒక వ్యక్తి హండ్రెడ్ కరోడ్స్ ఒక ఇల్లు కట్టి ఆయన భార్యకు ఇచ్చిందంటే అక్రమైనటువంటి డబ్బుతో ఇక్కడేమంటారు మీరు కట్టినా కానీ మీరు అనుభవించరు అందులో ఉండరు మీరు అలా కాపురం చేయరు మీరు ఎవరు మీరు ఉండడానికి ఏమాత్రం ద్రాక్ష దాంట్లో మీరు ఫలించ మీద అనుభవించలేరు మీరు చాలా తీటగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు మనం అనుకోదు పాత బంధన మాకు అని అనుకునేవాడు అనుకోవడానికి ఆస్కారం లేదు పాతనే బంధన కొత్తనే బంధన ఒకటే బంధన మన దేవుడు అక్కడైనా ఎక్కడైనా దేవుడే ఉంటున్నాడు అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు ఏం ఇంకా ఘోరమైన తప్పులు జరుగుతా ఉన్నాయి చాలా అంటే చాలా ఘోరమైన తప్పులు జరుగుతుంటున్నాయి నేను వాఖ్యలు సాధనాను తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు కోరుకొనే ఉన్నదండి తండ్రి భార్యను కొడుకు ఉంచుకున్నాడని ఉన్నదండి వాక్యంలో ఉన్నది నేను ఒక విషయం చెప్తాను ఈ రోజులలో సొంత తల్లితో వ్యవహారం చేసేవాడిని చూశాయండి ఆ పాపము అన్నప్పుడు నేను అనుకున్నాను ఆ రోజులకు ఈ రోజులకు డిఫరెన్స్ ఏం లేదు అనుకున్నాడు మనం ఎందుకు మనం చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ ఇది ఒక ఆరాధన కాదండి ఇది ఆరాధన కాదు ఇది టీచింగ్ క్లాస్ కాబట్టి చాలా ఓపెన్ గా చెప్పే మన కర్తవ్యం అది అయితే అందుకోసం దేవుడు అటువంటి ఏవో మహాదినము సమీపించు సమీప ఏవో దినము సమీపమై అతి శీఘ్రంగా వచ్చుతున్నది అతి శీఘ్రంగా మరి చూడండి ఆయన యొక్క వెయ్యి పరిపాలన మరి దేవుని రాజ్యం మన మధ్యలో ఉందని చూసినాం మనం ఎక్కడ చూసినామండి లూకా స్వార్థ అధ్యాయము ఇరవై వచ్చినా చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా ఆయన యొక్క రాజ్యము మన మధ్యలో ఉందని చూసా ఇంకా ఇంకా ఎక్కడో ఆయన రాజ్యం లేదు దేవుడు ఒక అవకాశం మనం కలగ చేసి ఉంటున్నాడు ఈ అవకాశం ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకుంటున్నామో అని మనము దేవుడు ఒక అవకాశం కలగ చేసి ఉంటున్నారు మరి ఈ వాక్యం చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఈ రోజు కలిగిందంటే దేవుడు నాకు బలపరిచినటువంటి విషయం దేవుడు నాకు ఏమైతే చూపించినాడో దానికి దీనికి అతి సమీపములో లింక్ కలిగి దీనిసే మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని మరి నన్ను నోవాదగా తీసుకుపోయి అక్కడ చూపించుకుంటున్నారు అక్కడి నుంచి లోతు అక్కడ చూపించున్నారు అక్కడి నుంచి మరి మనకు మోసే ఏ విధంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళని దేవుడు నాకు చూపించిస్తున్నారు ఇదన్నిటికీ బైబిల్ అంతా కూడా ఇమిడి ఉన్నదండి సపరేట్ సపరేట్ ఏది కూడా లేదు సపరేట్ సపరేట్ ఏది కూడా మరి మరి నేను ఈ వాక్యం చెప్పి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధర్నాన్ని బట్టి దేవుడు నాకు ఏమైతే చూపించినడో అది మీకు చెప్పినాను కాబట్టి నాకు చాలా రిలిప్గా ఉన్నది నాకు భరు అంటే నేను ఒక ఒక బరువు ఒక యాభై కిలోమీల బస్తా మోసుకుని కింద పెడితే ఎంత నెమ్మది అనిపిస్తుంది నాకు ఆ విధంగా అనిపిస్తా ఉన్నది ఎందుకంటే నా ప్రభు తరపున నాకు అప్పచెప్పిన కార్యం నేను నా మట్టుకు నేను సంపూర్ణంగా నెరవేర్స్తున్నాను నేను భావిస్తున్నాను అటువంటి కృపడి ఉన్నదాన్ని దాకా